ఎప్పుడైతే నాలుగు బట్టి కేవలం ప్రాణాయామం చేస్తే సరిపోతుంది రాణాయామం అక్షరాలు అక్షరా మొదలెట్టాలి అదే రాకపోతే ఇంకేం చేస్తావు కాబట్టి అది వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ప్రాణాన్ని శబ్దాన్ని రెండింటిని అనుసంధానం చేసి లయస్థానానికి తీసుకెళ్ళేటప్పుడు ఏమయ్య లిసి అనాథస్థితిలో వండిపోయి మౌనంలో ఉన్నటువంటి నాదాన్ని గ్రహించాలి అక్కడ తెలుగు రావాలి అక్కడ తెలివిస్తే ఏమైంది వినోద అది వినోదం కాకపోతే అనాదంలో ఉన్న దశ స్థితులు అవేగా విశ్వతైజ ప్రాణ్య ప్రత్యేగాత్మలన్న పెరా కిరణ్యగర్ పరమాత్మలన్న అన్ని నాదబిందు కళల్లోనే ఉన్నాయి కాబట్టి ఆ నాద మధ్య మందు చూడ పరశివు చూడడం రావాలట అనాదం ఎట్లా లయం ఉంటుంది నాదం ఉత్పత్తి స్థితులు అయ్యాలి ఎలా ఉన్నాయి అది బిందుస్థానం ఇప్పుడు వాళ్ళ బిందుస్థానానికి స్థితికి చేర బిందు నిర్ణయం తెలిసిన వాడే పరస్థానాన్ని పరస్థానాన్ని తెలుసుకోగలుగుతాడు ఆ భూమాస్థానంలో ఉన్నటువంటి బిందుస్థాన నిర్ణయాన్ని తెలుసుకోగలిగిన వాడే ఆ పరం అంటే ఎవరు తెలియన ఇట్లా సహస్రం అక్కడ వరకే ఉండాలి దిగ్గువాడ వ్యవహార స్థానాలకు దిగ్గువాడదు ఇప్పుడు వ్యవహారిక జీవుడు ఉన్నాడా దిగితే ఉంటాడు ప్రజ్ఞా చక్రా కిందకి దిగా అప్పుడు అన్ని వచ్చేస్తాయి జీవ జగత్ ఈశ్వరులు అనే తృప్తి వచ్చేస్తాయి ఎప్పుడైతే ఆజ్ఞా సహస్ర గు అక్కడే వర్తిస్తున్నాడు విహారరకే ఉన్నాడట ఇప్పుడేమైంది అక్కడను చూడటం మొదలుపెట్టాడు మహావాక్యాలు స్థానాలు తత్స్థానం సహస్ర త్వం ఆజ్ఞా చక్రం అసి గోమాస్ ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞాన ఆజ్ఞాచక్రం బ్రహ్మం సహస్ర అహం బ్రహ్మా అస్మి అహం ఆజ్ఞాచక్ర బ్ర సహస్ర అస్మి అయమాత్మా అయ్యా ఆత్మ ఇట్లా నాలుగు మహావాక్యాలను అనుసంధానం చేసేటప్పుడు ఏమయ్యో నాదమైంది నాదానికి ఇప్పుడు మహావాక్యాల అనుసంధానం తెలుసు అప్పుడేమయ్యా నాదాంతర్గతమైన బిందుస్థానం నిర్ణయం తెలుసు బిందువునా సర్వదేవతాం ప్రతిష్ఠితం అన్ని ఆ బిందుస్థానం నుంచి విశ్వోత్పత్తికి ఆధార స్థానం బిందువే బిందు కంపించుచుండు దాంతో కూడా చలనాలు ఉన్నాయి బిందు మధ్యమన చోడ పరశివుడు ఇందాకేం చెప్పాడు మధ్యమన చూడ పరశివు ఇప్పుడు ఏం చెప్పాడు మళ్ళు బిందు మధ్యమున చూడ పరశివుడు అక్కడే ఉందట బంగారు తీగవలే మెరపువలే తటిల్లతవలే విందు మధ్యమందు చూడ చూచవ దర్శన సిద్ధికి వెళ్ళి దర్శన స్థితి ద్వారా ఏమయ్యో కళ ఆ కళస్థానంలో ఉంది బ్రహ్మం అది బ్రహ్మం అంటే బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు అంటే అర్థం ఏంటి దాటాలి ఒక్కొక్క దాన్ని నాదం బిందు కళ ఆ కళస్థానాలు నెలకొండ అతీతం మళ్ళీ ఏమన్నా పర బ్రహ్మం అంట నాదాతీ నిష్కళ మరి ఇప్పుడు ఆ కళస్థానంలో ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పినటువంటి నేరావయ్యే పదహారు లక్షణాలు తేలటార్ అప్పుడు అక్కడి నుంచి చెప్తున్నాడు ఆ పదహారు లక్షణాలు మనం ఎక్కడ నుండి చెబుతున్నాం మూలాధారంలో ఉన్నావో తెలియదు అనాహతంలో ఉన్నావో తెలియదు ఆజ్ఞలో ఉన్నావో తెలియదు కాబట్టి ఆంతరిక విచారణ ఆంతరికమైన స్థితి నిర్ణయం ఆంతరికమైన దర్శనం ఉన్నవాడు కదా ఈ ప్రయాణం పూర్తి చేసుకున్న ఇది అంతర్ముఖం అంటే సదా ఇందులో రమిస్తున్నాడండి ఇంకప్పుడు వాడి ప్రపంచం ఉందా దేవుడున్నాడా ఈశ్వరుడున్నాడా మూడు వాడిలో లైవ్ అయింది మూడు ఏకమైపోయింది అప్పుడేమయ్యా దీవేశ్వరైక్యం దీవ బ్రహ్మైక్యం దీన్నే పలు రకాలుగా చెప్తున్నాం సారోక్య సారో నాదానుసంధానమైన మహావాక్య స్థితులనే సూప్య సాంగీప్య సారూప్య సాయుధ్యాలుగా చెబుతాం చాలనకు వచ్చేటప్పుడు వ్యాఖ్యానంగా బోళీ చెప్పుకొచ్చాను అసలు దర్శన సిద్ధి లేకపోతే నువ్వు వెంట చేస్తావు వెంట చెప్తావు అయితే అప్పుడు ఏమయ్యా మౌఖికంగా చెబుతాం అనుభూతి లేదు అప్పుడు అందులో ఏమైనా బలం నీకు ప్రయోజనం ఏమైనా ఉందా చెప్పావు పుస్తకాల్లో బాగా జరిగా పెండ బ్రహ్మాండ స్థితులన్నీ బాగా అవగాహన చేసుకున్నా సాంఖ్య విచారణ బాగా పెట్టిపోయింది బాగా వచ్చేసింది పంచీకారణం బాగా ఉపన్యాసం చెప్పావు నువ్వు ముక్తి అయ్యావా లేదు అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయాలి కాబట్టి సాధనతో సాధ్యమై నువ్వు ఆ నిలకడగలిగినటువంటి ఆ భూమానందు అష్టదళ పద్మ అని తెలుసుకోవాలి ఆ అష్టదళ పద్మస్థానం మధ్య కర్ణిక ఎందు బిందు ఉన్నది బిందు మధ్య స్థానం ఎందు కళ ఉన్నది కళకు అతీతమై కళకు అతీతమై పరపద్మ ఇట్లా రావాలన్నమాట అప్పుడేమయ్యావు చూడ పరశివుడు ఆ పరశివతత్వంలోకి ప్రవేశిస్తాం ఆ పరాత్మరంలోకి ప్రవేశిస్తాం ఆ పరతత్వంలో ప్రవేశిస్తాం కాబట్టి అచలసిద్ధాంతం అంతా కూడా ఎక్కడ మాట్లాడుతుందంటే ఈ పైన మాట్లాడు మిందుకు అవతలే మాట్లాడు మిందుకు యువతల మాట్లాడదు అసలు అవతలే మాట్లాడుతుంది యువతల మాట మరి దాన్ని అర్థం చేసుకోవాలంటే రాళ్ళుగా అక్కడ మాటగా తెలుసుకుంటే ఏ పనినాయి ఎందుకని భిన్న పూరక రేచ కాఫ్య నాద వివర్జితం అంటున్నావు మంగళహారతలో కూడా రావటం నాదము సునాదం అంట నాదం అంతర్గతంలో ఉంది సునాదం అట్లా అనేకమైనటువంటి పద్ధతులలో దాన్ని వాడి పాపం వివరించి చెప్పడానికి ప్రయత్నించారా లేదా అదే జీవితంగా జీవించి అదే లక్ష్యంగా జీవించి దాన్ని అర్థం చేసుకుని వాళ్ళు అనుభవించి మళ్ళీ మన కోసం దిగొచ్చి దాన్ని వ్యక్తీకరిస్తారా లేదా మామూలుగా నిద్రాస్థితిలో ఉంటేనే నువ్వు వ్యక్తించడే వ్యక్తీకరించడేనా మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు సమాధినిష్ఠలు సమాధినిష్టలో ఉన్న షడ్విధ సమాధి నిర్ణయం అంతరము బాహ్యము శబ్దము దృశ్యము సవికల్పము నిర్వికల్పము వారు అంతర్భాగం కాబట్టి జీవుడుగా కూడా సమాధినిష్ట యోగంలో చెబుతున్నావు అప్పుడు ఎక్కడ ఉన్నారు మనస్సు ఉన్నారు మనసు లయ స్థానని తెలుసుకోవాలి తెలుసుకోగానే సమాజ నిష్టజ నిష్ట సరిపోతుందా అంటే చాలా అందుకని ప్రాణ మనస్సులతో కూడిన సూక్ష్మ శరీరంలో జరుగుతున్న గో వ్యవహారం ఇది సమాజ నిష్ట కానీ ఇదే కష్టం అంటుట్టు ఇప్పుడు ఏం చేయాలంటే తిండి ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని ఒక దాంట్లో లయ్య శరీరాన్ని ప్రాణంలో ప్రాణాన్ని మనసులో మనసును పెట్టుకెళ్ళి బుద్ధిలో బుద్ధిని పెట్టుకెళ్ళి చిత్తంలో చిత్తాన్ని పెట్టుకెళ్ళి అహంకారం అహంకారాన్ని జ్ఞాతలో ఆ జ్ఞాతను పెట్టుకెళ్ళి నాదంలో నాదాన్ని పెట్టుకెళ్ళి బిందువులు బిందువు నుంచి కళలో కళని కోటస్థుడులో కోటస్థుడి నుంచి పరబ్రాహ్మణులు దర్శనంగా వెళ్ళిపోట ఎప్పుడైతే దర్శన సిద్ధి కలిగిందో ఏమయ్యావు దృక్స్వరూపుడు దృశ్యం లేదు ఎట్లా ఆ స్థితిని అనుభవించాలి ఒకసారి అనుభవిస్తే బయటకు వస్తాక సచిదానందం సచిదానందం అంటున్నావే గానీ సానుభూతి నిర్ణయం లేదుగా మళ్ళా లడ్డూ కనబడేటప్పుడు లడ్డూ దగ్గరకు వచ్చేస్తా సంసారం కనబడినప్పుడు మళ్ళా సంసారం ప్రపంచం కనపడదు అసలు స్థానం ఎక్కడా అసలు నా స్థానం ఎక్కడానికి ప్రతివాడు ప్రశ్నించుకోవాలి అంత నేను ఎవరు అంటే అర్థం ఏంటి నా స్థానం ఎక్కడా ఎక్కడ ఉండాలి అసలు అక్కడ కదా ఉండవలసిన వాడు ఆ స్థానం మీద దృష్టిని కేంద్రీకరించి అన్ని శక్తులని అక్కడికి కేంద్రీకరించి లైన్ చేస్తే ఏమైపోయాడు ఉందా అప్పుడు నామరూపాలు ప్రపంచం ఉందా వాడు గేహులు నామరూపాలు లేవు ప్రపంచాలు లేదు జీవుడు లేడు ఆత్మ లేదు ఏది మనొక్కడే సర్వవ్యాపకమై వ్యోమంతరస్థిత అంటున్నావు మరి ఆ వ్యోమస్థితిని సాధించోమం అంటే అంతరిక్షం అనంత విషయము ఉన్నటువంటి అనంత విషయం బిందు స్వరూపం అయిపోయింది విషయమంతా ఏమైపోయింది బిందు బిందు స్వరూపం అయిపోయింది మామూలుగా కళ్ళతో చూసి ఏమంటున్నావు ఓ విశ్వం చాలా పెద్దది అండి వీడికి ఎలా కనపడిందటవాడు వ్యోమం ఆ వ్యోమంలో విశ్వం అనంత విశ్వం ఒక బిందు అప్పుడు ఏమైపోయాడు ఇప్పుడు బయలు స్వరూపు ఇప్పుడు పరమాత్మ స్వరూపు పరబ్రహ్మస్వరూపం ఒక శ్రోసం ఇక్కడికి మరలా జండ మరణాలు ఉన్నాయా ఇప్పుడు అందుకని వాడి అనంత విశ్వాన్ని చూస్తున్నాడు ఇప్పుడు చిన్నగా చేతిలో ఉసిరిగాయవలే హస్తామలకం చేతిలో ఉసిరిగాయట కనపడింది అట్లా చూస్తున్నాడట అనంత విశ్వాన్ని అయిపోయింది తాను వ్యాపకం ఎంత వ్యాపకం అయ్యాడా సద్దులే విశ్వమే లేదు ఇప్పుడు ఎందుకని దాంట్లో కూడా వీడు లేకుండా అది ఉంది ఏమిటి అది ఒకటి ఉంది అనడానికి నేను లేని ఇప్పుడు చివర్దశలోకి చెప్పడాకేమన్నాడు వీడి ఒకటి ఉందని చెప్పడానికి నేను లేనయ్యా ఉన్నది పరశివమే ఉన్నది ఎప్పుడు పరాత్పరమే పరశివమే అట్లా ఈ జీవుడికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది ఆ బ్రహ్మకి సంబంధించిన ఎదురుకని మీరే లేనెరుకైపోయి మరి అది కదా జనన మరణ రాజిత్యం అంటే అప్పుడు ఏ స్థితిలోనూ నువ్వు తిరిగి రావడానికి నువ్వు లేవుగా నువ్వు ఉంటే తిరిగి వస్తావుగా ఎట్లా ఎదగాలి మరి మన ప్రయాణం ఎంతవరం ఇప్పుడు దూరం ఉంది అనుకోకూడదు నీ కాశీ వెళ్ళాలి రామేశ్వరం ఆకాశంలోకి వెళ్ళేది లేదు కానీ నిరంతరాయంగా ఆ లక్ష్యాన్ని స్వీకరించి సాధించ సాక్షి ఇప్పుడు ఎలా చేసాడు స్థిరంగా నిలకడగా చేయలే ఆ లయస్థితి పొందితే సాక్షి ఎప్పటికప్పుడు ఇది లయించిపోతున్నాడు వాళ్ళ సాక్షి సాక్షి అంటుంటే ఎట్టా సాక్షి అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేస్తూ సాక్షి సాక్షిగా చిక్క గడపడి ఆ సాక్షి కూడా లేదు అట్లా ఆ రకమైన నడక మనం జీవించాలి అదే మనం ఒక ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా ఇచ్చే ఇదే ఈ జ్ఞానాన్ని ఇవ్వగలగాలి కానీ మనం వారసత్వం చేయనివ్వడానికి ప్రయత్నిస్తాం మా అమ్మగారు ఒక చీరలు పట్టుకో పట్టుకొచ్చిందంటే నేను వంద చీరలు చేశాను మా ఆయన మా నాన్నగారు నేను నేను వంద ఎకరాలు చేశాను మా నాయన ఒక పది కోట్లు ఇచ్చాడు నేను వంద కోట్లు చేశాను ఈ భౌతికం ఇప్పుడు అక్కడ ఉందా ఏది మూలాధార స్థానానికి వెళ్ళేటప్పటికే ఇదంతా లేని అయిపోవాలా అనాహతానికి వెళ్ళేటప్పటికే ఆ జీవోభావాలు లేకుండా అవ్వాలా అజ్ఞాచక్రస్థానానికి వచ్చేటప్పటికీ ఏం లేవు ఆజ్ఞా సహస్రారంభ హోమాలో మాత్రమే ఉన్నవాడికి సమిష్టి కూడా లేకుండా పోతాను ఇట్లా ఎస్టి సమిష్టి భేదాన్ని అంత లేకుండా చేస్తున్నవాడు ఏమయ్యాడు వాడు జనమరణ రాహిత్యాన్ని సాధించినట్టు మరి ఇదే మానవోపాధిగా ఇప్పుడు ఈ స్థితిలో కోసం ఎన్నిసార్లు పుట్టిపోదలుచుకోవడం తెలుసుకోవడమే కష్టం అనుకుంటున్నావు సాధించనే ఇంకా కష్టం అనుకుంటున్నావు అప్పుడు ఎన్నిసార్లు పుట్టిపోతావులా మరి తప్పదుగా ఎందుకని సృష్టి ధర్మం ఎవడైతే ఈ స్థితిని సాధించాడో వాడేమైపోయాడు అవసరం లేదు కాబట్టి ఊరకున్నాడు ఇది భగవాన్ రమణులు చెప్పి ఊరకుండటం అంటే అక్కడ ఉంది పరబ్రహ్మ నిర్ణయం దగ్గర ఇంకా ఊరకుండటం అందుకని ఆయన ఏమన్నారు ప్రతి స్థితి దగ్గర ప్రతి స్థానం దగ్గర ఓ ప్రశ్న వేసుకో ఓరం ఆ సమాధానానికి పొందు లైన్స్ మరలా ప్రశ్నలు మళ్ళా రేపు ప్రశ్న ఎవరు నేనే మళ్ళీ ప్రయాణించు మళ్ళా అనుభవించు మళ్ళా లయించు మళ్ళా ప్రశ్న కట్ట గడపడక ఏమైపోవాలట నాహం ఎవరైనా కోహం లేదు ఇక నాహం నిర్ణయంగా అయిపోయారు నిర్ణయమే ఉంది కానీ ప్రశ్న లేదు అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేసిన వాడికి నిర్ణయమే ఉంది కానీ బహిర్ముఖంగా ఉన్నవాడికి వాడికి ఎప్పుడు ప్రశ్నలే కాబట్టి ఇట్లా లక్ష్యం ఎప్పుడూ కూడా ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయాలి ఈనాడక సాధించాలి ఎప్పుడు చేయాలి ఇప్పుడు ఇది నిరంతరం అసలు స్మరణ లేకుండా ఉండాలి ఎవడు పడుకున్నాను లేచాను కలగన్నాను ఉన్నాయా ఎప్పుడు ఆజ్ఞాచక్ర స్థానంలో మెలకువ కళా నిద్ర లేవుగా అన్నీ ఏమైపోయినాయి తిరిగే స్థితిలో లయమైపోయాయి నాకు ఎక్కడ నేను మేలుపాడవంటి నిద్రపోడా నేను కలగంటాడు ఏం నేను సదా ఉన్నా ఉన్న స్థితిలో ఎప్పుడైతే చేరిపోయావో అప్పుడు ఏమైపోయావు ఇవన్నీ అందులో లయమైపోవాలి నీ నుంచే త్రిపుటంతా ఉత్పన్నం అవుతుంది నీలోనే లయమైపోతుంది కాబట్టి జగదుత్పత్తి స్థా ఆధార స్థానంలోకి నీవే ఆధార ఆ జగదుపత్తి ప్రళయాలన్నీ నీలోనే జరుగుతున్నాయి కట్ట గడపడకేమయ్యా ఆధేను కూడా లేకుండా పోయి ఇట్లా ఆధార ఆధేయ విమర్శ చేసుకుని మనం లక్ష్యస్థితిలో నిలకడ చెందాలి అది కదా మనం అందరం సాధించవలసింది ఎన్ని మాట్లాడుకున్నా చేతతో ఉన్న పని చేయలే కొండ చేయటం గురించి ఉపన్యాసం చేద్దాం కొండ చేద్దాం అది చేస్తే నటాకాశం ఎంటే మఠాకాశం ఎంటే తెలుసు కొండలో ఆకాశం ఎంత వచ్చిందంటే కొండ గురించి ఉపన్యాసం చేయడం తెలియదు చేస్తే ఆ కొత్తగా ఆకాశం వచ్చింది అక్కడ పగలేస్తే ఉన్న ఆకాశం ఏమోంది పోయి వచ్చింది అక్కడ పోయింది అక్కడ వచ్చింది అక్కడ పోయింది అక్కడ ఆకాశాన్ని దృష్టిలో పెట్టుకు చూసినప్పుడు వ్యోమాన్ని దృష్టిలో పెట్టుకు చూసినప్పుడు విశ్వం కాబట్టి వచ్చింది అన్నది ఎవరు ఉన్నదన్నది ఎవరు పోయిందన్నది ఎవరు నీరు వీడు లేకుండా పోతే ఘటమో లేదు పాఠము లేదు అనే వీడు చివరి స్థితుల్లోకి ఇట్లా ఈ ప్రయాణాన్ని పూర్తి చేయాలి అంత రోజు ప్రార్థనలు గురుపాదు కాస్తామో ఈ పద్ధతిగా చదువుకో ఇట్లా అదే ఆ దర్శన పద్ధతిగా చటివిధ సమాజ నిర్ణయాన్ని దాటి ఉన్నాడు సమాధి అంటే అదే గొప్పదని అనుకోమాట సమాధి కంటే సాక్షి ఉన్నతం అని సాక్షి కంటే సాక్షి అతీతము ఉన్నతం ప్రతివాడు ఆ తురియ నిష్టని సాధించాలి ఆ తురియాతీతాన్ని ఆ జనభరణ రాహిత్య స్థితికి చేరుకోవాలి ఎన్ని జన్మల సుకృతము నీ జన్మలో ఫలించి ప్రారంభించవుగా నీ పూర్తి చేస్తావా ఇంకా మిగుతావా అనేది నీ చేతులు అయినా ఎప్పటికప్పుడు ఇంకేం గుర్తురావాలి నేను ముందు నేను పూర్తి చేయాలి మై ప్రయారిటీ ఇంకా అది చేయాలి ఇది చేయాలనే ఆకాంక్షలు ఆలోచనలుంటే అది అందుకని స్థాన నిర్ణయం తెలిసి ఉండాలని చెప్పి స్థాన నిర్ణయం తెలిసి ఉంటే ఎక్కడ దృష్టి ఎక్కడ పెడతాం సదా భూమాస్థానం సదా సహస్రస్థానం సదా ఆజ్ఞాచక్రం అక్కడే వర్తిస్తూ ఉంటాడు తర్వాత తర్వాత అది కూడా దిగడమే అవసరం లేవు ఒక్కొక్కటి వదిలేసుకుంటాడు ఇక ఆజ్ఞా చక్రా రావడం మానేస్తాడు వ్యవహారాలయం అదే సహస్రాలు ఉండి కూడా అప్పుడేమయ్యావు అనుభవాలయం ఇంకా అప్పుడు భూమాస్థానంలో అప్పుడేమయ్యా దర్శనాలయం యం దర్ ఇంకా అవతల కలిగారు అష్టదళ పద్మ బిందు కర్ణిక కర్ణిక మధ్యం ఉన్న బిందు బిందు మధ్యము కళ కళ మధ్యము దృక్లయం దృక్కే లేని దర్శనయం దృక్లయం సర్వదృక్ రహితం నిష్కళ స్థితికి వచ్చేప్పుడు ఏమైపోదు రహితం అక్కడనే రహిత పద్ధతి నకార శబ్దంతో ఉన్నటువంటి అన్ని లక్షణాలలో అవన్నీ లేకుండా చేసేవన్నమాట ఉండేట్టుగా చేసేవారు ఈ రకంగా మనం బ్రహ్మమును పరబ్రహ్మమును తెలిసి నీవు లేకుండా పోవాలి అయితే లేకుండా పోయేవో ఉండేవాడు లేడు గీటేవాడు లేడు జనమన రహితమై జనన మరణ భ్రాంతి తొలగిపోయి ఇదే ఈ ఈ స్థితులు తెలియకపోతే ఈ దర్శనం లేకపోతే ఆ భ్రాంతి తొలగుతుందా జీవితంలో ఎప్పుడూ పలానా అదేంటి పాతాళ్ళలో గణపతిని చూడలేదండి ఎప్పుడు చదువుతున్నావు చదువుతుంటే ఏమనిపించింది చూడాలి చూడాలి చూడాల్సి చూడాలి చూడాల్సి చూడాలి ఏమి చూస్తారు అక్కడైనా దర్శనమే కానీ యదార్థ దర్శనం ఎక్కడ ఇక్కడ కానీ ఏమనుకున్నావు అక్కడికెళ్ళి చూడాలి అక్కడికెళ్ళి చూడాలి ఎక్కడికి వెళ్ళి చూస్తావు అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు ఉన్న చోట ఏమో వదిలేస్తావు చూడలేకపోతున్నావు లేని చోట చూడాలనుకుంటున్నావు ఇది భ్రాంతి గొడవ ఈ రకంగా నువ్వు చిక్కుల్లో చిక్కుకుంటున్నావు అట్లా జనన మరణ భ్రాంతిలోకి వస్తున్నావు నీ జనన మరణ భ్రాంతికి కారణమైనటువంటిది ఎటువంటిదైనా సరే వర్జించాలి దాన్ని మిగుల్చుకోకూడదు ఎప్పుడు అది ఎంత విలువైన కావచ్చు నీకంటే విలువైన ఎవడండి అన్నిటికంటే విలువైన ఎవడు నువ్వే నిన్నే పోగొటమోనా బాబా చెప్తున్నావు ఏం చెప్తున్నా అండి జనన నన్ను పో నేను పోగొట్టుకో అన్ని గొడవలు వెళ్ళిపోతాయి అంటే దాని అర్థం భౌతికంగా చెప్పటల్లా అభౌతికంగా పరమార్థికంగా అలౌకికం అలోకికంగా కాబట్టి అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించినటువంటి మాటలు కానీ స్థానములు కానీ స్థితులు కానీ దర్శనములు కానీ నిర్ణయములు కానీ బహిర్ముఖంలో అప్లై చేసామనుకో ఏమవుతుంది విపరీతార్థాలు గోచరిస్తే వ్యతిరేక అర్థాలు గోదరిస్తారు వాడి దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు ఇడ్లీ సాంబార్ తినేవాడి దగ్గరికి వెళ్ళి రే నేను పోగొట్టుకోవాలి రా బాబు అన్నామనుకోమంటాడు వాడు కొద్దిగా వేరే వచ్చింద్రా బాబు తీసుకెళ్ళి మన ఎలాగడ్లా కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం ఉండాలన్నమాట జ్ఞానం అంటే అర్థం ఏంటి ఇంగిత మెరిగి వ్యవహరించాలి చదువుకున్నావు కదా నీకు తెలిసింది కదా నేను స్వచ్ఛంగానికి వెళ్ళి కదా అని నీకు తెలిసిందంతా ఎదురువాడి మీద అలవ అలప కోసావనుకో ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారా అని అనుమానం వస్తుంది వాడి పద్ధతిగా చెప్పడం రావాలి నేనేమన్నానంటే నువ్వు లయించిపోవడమే కాదు స్థానంలో నిలబడి ఉండి ఇతరులకి గైడ్ చేయగలిగే సమర్థుడమే ఉండాలి నేను తరించడమే కాదు నాతో పాటు కనీసం ఒక్కడైనా తరింపజేయాలి అప్పుడు నువ్వు సమర్థుడు ప్రొఫెసర్ ఎప్పుడవుతాడు ఆయన పిహెచ్డీ చేస్తే అవడం కనీసం ఒక్కడన్నా పిహెచ్డి పాస్ చేయించాలి అప్పుడు వాడు ప్రొఫెసర్ అవుతాడు అలాగే మనం కూడా ఎప్పుడు బాగా సాధ ఒకనా బోధించాలి బోధించి ఈ క్రమం వాడికి తెలిసేటు చేసి వాడి జీవన నిర్మాణాన్ని అంతా సమర్థవంతంగా తీర్చిది వాడు ఎదిగేటు చేసి వాడి అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సహకార్య ధోరణిగా ఉండి ఆ నడక నడిపేట్టు చేసావనుకో ఏమైనప్పుడు ఆ గురువు అన్న పద్ధతి కూడా నీకు అప్పుడు లేకుండా పోల లేకపోతే నీ లోపల అది మిగిలిపోతుంది ఇది ఎందుకు చేయాలట నేను శిష్యుడు కానీ చేరాను గానీ ఆ చివరికి గురువు అవ్వలేదుగా అనేది మిగిలిపోతుందట అది లేకుండా చేసుకోవడం కోసమని ఒక్కడన్నా కడతారు చెప్పండి కాబట్టి మీ అందరి వల్ల మాకు ఉపయోగం నేను తరించడానికి మీరే ఆధారం ఎందుకని వీళ్ళు ఎవరన్నా ఒకరు తరిస్తేనే తప్ప